నీకు తెలియదు రాముడి గురించి నాకు తెలుసు అంటే నీకు తెలీదు ఎందుకంటే నువ్వు కొడుకు లేపులు వేసావు ఇంకా నీకు అయిపోయింది అక్కడ తోడు యూ కెనాట్ నో వశిష్ఠ ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎవరు వశిష్ఠున్నడు వశిష్ట ప్రముఖాశ్చేయు వశిష్ఠుడు మొదలైన ఇంకో కొంతమందికి తెలుసు ఏ జయమే తపస్సు స్థిత సో ఆ ఆ నిష్ఠులే తపస్సు అంటే తప అంటే ఆ ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం తెలుస్తుంది అని ఏదో మొత్తానికి సో విశ్వామిత్రుడు రాముడి దగ్గరికి వచ్చేప్పటికే ఆయనకి తెలుసు దశరథుడికి తెలియదు సో ఎనీవే సో ఇప్పుడు జనకుడు జీవన్ముక్తుడా కాదా జీవన్ముక్తుడు అనుకో అనుకుంటే కర్మ నైవహ్య సంసిద్ధి మాస్థిద జనకాదయ అంటే జీవన్ముక్తుడు అయ్యుండి కూడా కర్మ మార్గాన్ని లోకసంగ్రహం కోసం చేశాడు అని అర్థం చెప్పుకోవాలి ఒకవేళ అథ నతే తత్వ విధ అథ అథవా అట్లుగాక తే అంటే జనకాదుడు జనక ఆది శబ్దం ఉంది కదా జనకుడు మొదలైన వాళ్ళు నతే తత్వవిధ తత్వవేత్తలు కాదనుకో ఇది ఆది శబ్దం చేత అశ్వపతిని గ్రహిస్తారు అశ్వపతి అనో మహారాజు ఉన్నాడు మరి ఆది శబ్దం వేసినప్పుడు ఇంకో పదం కూడా వేయస్తే వేవాళ్ళు ఇంకో కొంతమంది ఉన్నారని తెలుస్తుంది సో జనకుడు అశ్వ జనక అశ్వపతి ప్రభుత్ అని అన్నారు సో ఈ మహారాజులు జనకుడు మొదలైన వాళ్ళు తత్వవేత్తలు కాదనుకో అప్పుడు ఏమనర్థం చెప్పాలంటే కర్మయోగాన్ని అనుష్ఠించి సంసిద్ధిం అంటే అంతఃకరణ శుద్ధిని పొందారు ఆ అంతఃస్కరణ శుద్ధి చేతను భవిష్యత్తులో వాళ్ళు తక్కువ భవిష్యత్తులో అంటే ఆ చెప్పిన దాన్ని కాలాన్ని బట్టి తర్వాతి కాలంలో వారు ఆత్మజ్ఞానాన్ని పొంది శుద్ధిని వడసి ఉంటారు కాబట్టి వాళ్ళు అంతఃకరణ శుద్ధి అనేది ఎలాగో అత్యవసరం కనుక ఆత్మజ్ఞానానికి ఆ శుద్ధిని కర్మ పొందారు కర్మ అంటే కర్మయోగము కర్మ అంటే యోగ్యమైన కర్మ అని అర్థం చెప్పాలి ఎందుకంటే సంసిద్ధి శబ్దం ఇది సంసిద్ధే అది సంసిద్ధే అంతఃకరణ శుద్ధి సంసిద్ధే ఆత్మజ్ఞానము సంసిద్ధే రెండూ సంసిద్ధే పద్దెనిమిదో అధ్యాయంలో శ్రీకృష్ణుడు అలాగా ప్రయోగిస్తాడు సో స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అక్కడ సిద్ధి అంటే అంతఃకరణశుద్ధి ఎందుకంటే దాని పక్క శ్లోకంలోనే సిద్ధిం ప్రాప్తో యథాబ్రహ్మ తథాత్నోతి నిబోధమే అని ఈ సిద్ధి పొందినవాడు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందుతాడో చెప్తాను నేను అంటాడు అంటే అర్థం ఏంటి ఆ సిద్ధి బ్రహ్మజ్ఞానం కాదనమాట బ్రహ్మజ్ఞానానికి ముందు లేవలనమాట అది కాబట్టి ఇక్కడ సంసిద్ధి శబ్దానికి ఆత్మజ్ఞానము అని చెప్పచ్చు లేదా ఆత్మజ్ఞానానికి ముందు ఉన్నటువంటి వన్ స్టెప్ బిలో అంతఃకరణ శుద్ధి అని చెప్పొచ్చు కాబట్టి జనకాదులు మోక్షాన్ని పొందినవారు అనే ప్రకరణం అయితే అక్కడ సంసిద్ధి శబ్దానికి మోక్షం అని అర్థం చెప్పు లేదా కాదంటావు అప్పుడు సంసిద్ధి శబ్దానికి అంతఃకరణ శుద్ధి అని అర్థం చెప్పు సంసిద్ధికి మోక్షం అని అర్థం చెప్పినట్లయితే కర్మ మోక్షం చేసిన మోక్షం వచ్చిన తర్వాత కూడా జీవన్ముక్తులు అయిన తర్వాత కూడా లోకసంగ్రహం కోసం కర్మని చేశారు కర్మతో కలిపే వాళ్ళు అలా మోక్షంలో ఉండిపోయారు అని చెప్పు ఒకవేళ మోక్షం రాలేదు కేవలం అంతఃకరణ శుద్ధి వచ్చిందని చెప్పినట్లయితే అప్పుడు కర్మయోగం వలన వారు అంతఃకరణ శుద్ధిని పొందినారు అని చెప్పు అంతేగాని జనకాదులు ఏదో సం స్పెషల్ జీవులు వాళ్ళకి జ్ఞానంతో సంబంధం లేకుండా కర్మతో మోక్షం వచ్చింది అని మాత్రం చెప్పద్దు అలాంటి అర్థం మాత్రం చెప్పి పొరపాటు చేయవద్దు ఎందుకంటే శ్రీకృష్ణుడు చెప్పిన దాంట్లో ఒకచోటి చెప్పిన దానికి ఇంకో చోటు చెప్పిన దానికి సంబంధమేం లేదు అన్నట్టుగా కనుక తేల్చినట్లయితే అది అర్థం శోభ కాదు గీతను అర్థం చేసుకునే కాదు ఒక వెస్ట్రన్ ఫిలాసఫర్ అన్నాడు ఏమనంటే గీత ఈజ్ ఏ బంచ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అన్నాడు అంటే అడిగారు హౌ ఓ చోట కర్మ వల్ల మోక్షం అని చెప్పాడు ఇంకో జ్ఞానం వల్ల మోక్షండి ఒక కాంతరక్ష ఎక్కడ కర్మ నైవహి సంసిద్ధిమాస్థిత జనకాదయ కర్మ వల్ల మోక్షం అని చెప్పాడు జ్ఞానాత్కైవ జ్ఞానాదేవహి కైవల్యమని ఏదో ఇంకో చోట జ్ఞాన జ్ఞానీత్వాత్మైవమే మతం సో బుద్ధం శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవహ అంటే ఇలాగ అనేక శ్లోకాల్లో ఒకటి కాదు రెండు కాదు అనేక శ్లోకాల్లో జ్ఞానమే మోక్షదాన మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పాడు కాబట్టి కాంట్రడిక్షన్ ఇది ఒక కాంట్రడిక్షన్ అది ఈ విధంగా బంచ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అని అంటే చూడండి ఒక మనిషి మొత్తం జీవితాన్ని అంతనే వ్యాఖ్యానిస్తూ వంద మాటలు అన్నాడనుకోండి ఒకసే వంద గంటల పాఠం చెప్పాడు అనుకోండి ఒక మొత్తం జీవితానికి సంబంధించిన పాఠం గీతలాంటి పాఠం వంద గంటల పాఠం చెప్పాడు అనుకోండి మీరు ఆ సెకండ్ క్యాసెట్లో చెప్పిన దానికి నువ్వు నైంటీ సెవెంత్ క్యాసెట్లో చెప్పిన దానికి విరోధం ఉంది అని అలా పికప్ చేసి చూపించవచ్చు నువ్వు ఓవరాల్ కాంటెక్స్ట్ చూసుకోవాలి కానీ అలాగే ఇక్కడి నుంచో స్టేట్మెంటో అక్కడి నుంచో స్టేట్మెంటో పికప్ చేస్తే విరోధం రాదు విరోధం ఉన్నట్టుగా కనపడుతుంది గురు కర్మైవ తస్మాత్వం అన్నాడు నువ్వు కర్మే చేయన్నాడు ఇంకో చోట ఏమన్నాడు ఉద్ధం శరణమన్విత్యా కృపణా ఫలహేతవహ ఈ కర్మ చేసే వాళ్ళు దీనులయ్యా నువ్వు బుద్ధి జ్ఞానాన్ని నువ్వు పట్టుకోవాలని చెప్పాడు ఇప్పుడు ఎందుకే కాంట్రడిక్షన్ వచ్చేసిందా లేదా అలా రాదు కాంట్రడిక్షన్ ఈ టాపిక్ వేరు ఆ టాపిక్ వేరు కాంటని బట్టి సో వీళ్ళు ఈ మోడర్న్యూస్ ఛానల్ వాళ్ళు లేని కాంట్రడిక్షన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు కాంట్రడిక్షన్ క్రియేట్ చేస్తారు సో ఆ ఓవరాల్ కాంటెక్స్ట్ చెప్పరు ఈ ఓవరాల్ కాంట్రెక్స్ట్ చెప్పరు ఈ వాక్యాన్ని ఆ వాక్యాన్ని అలా డైరెక్ట్గా పోల్ చేసి ఇదిగో తేడా ఉంది అలా వ్యాఖ్యానించ రాదు కాబట్టి ఆ వాక్యానికి జన కర్మనై పెట్టి సంసిద్ధి మాస్థిత జనకాదు ఆ సందర్భాన్ని బట్టి సంసిద్ధి అంటే అంతఃకరణ శుద్ధి కావచ్చు జనకాదులు కనుక జ్ఞానం ఇంకా పొందకపోతే అంతఃకరణ శుద్ధి జ్ఞానాన్ని పొందితే లోకసంగ్రహం కోసం కర్మ చేశారు అని అర్థం చేసుకోవాలి కానీ కర్మ వల్ల మోక్షం వస్తుందని మీరు అన్నడం ఎందుకంటే కర్మ బహిరంగము మోక్షము అంతరంగము కర్మ బహిరంగం బయటలో ఉన్న వాటిని ఏదో సర్దుబాటు చేసేది కర్మ కానీ అంతఃకరణం లోపల ఆత్మరూపంగా ప్రకాశించే జ్ఞానానికినూ దీనికి కనెక్షన్ ఉంటుంది సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఏతమే వాతం వక్ష్యతి భగవాన్ సత్వశుద్ధయే కర్మ కురిగ్గా ఇదే అభిప్రాయాన్ని శ్రీకృష్ణుడు స్పష్టంగా గీతలో చెప్పబోతున్నాడు ఏమని యోగిన కర్మ కురువంతే సంగశుద్ధయే ఆ వాక్యం ఆ వాక్యాన్ని కోట్ చేస్తున్నారు కోర్టు చేయటంలో యాజ్ ఇట్ ఈస్ కోర్ట్ ఒక రకమైన అర్థం చెప్తే కోర్ట్ చేశారు అక్కడ ఆత్మశుద్ధయే అని ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు అంతఃకరణ అంటే సత్వశుద్ధయే సత్వం అన్న అంతఃకరణే కాబట్టి సత్వశుద్ధయే కర్మ కురువంతి అలాంటి శ్లోకం మీకేం కనపడదు సత్వశుద్ధయే కర్మకువంతే అని శ్లోకం ఉండదు ఆయన పోటీ చేస్తున్న శ్లోకాలతో నేను చెప్తున్నా యోగిన కర్మ కువ్వంతి సంగం త్యక్వాత్మశుద్ధయే యోగిన అంటే కర్మయోగులు అంటే సాధకులు కర్మానుష్ఠానం చేసే సాధకులు కర్మ కువ్వంతి కర్మ చేస్తారు దేనికోసము ఆత్మశుద్ధయే సచ్చిదానంద ఆత్మను శుద్ధి చేయడం కోసం కాదు సచ్చిదానందాత్మను శుద్ధి చేయడం ఏంటండి అది శుద్ధి చేయక్కర్లేదే ఆకాశాన్ని ఏం శుద్ధి చేస్తారు సో సచ్చిదానంద ఆత్మశుద్ధి కాదు అంతఃకరణ శుద్ధి అదే సత్వశుద్ధి ఎలా ఎలా కర్మ చేస్తున్నారు సత్వశుద్ధి కోసం మరి మేమందరం కర్మ చేసుకున్నాం మాకు సత్వశుద్ధి వచ్చేస్తున్నాం అలా కాదు సంఘం తక్కువ సంఘాన్ని విడిచిపెట్టి అంటే రెండు రకాలు అహం మమ ఇదే సంఘం సో చేసేవాడను నేను అహంకారము కర్తృత్వము ఫలం నాది భోక్తృత్వము ఇది సంఘం సో కర్తృత్వ భోక్తృత్వములను విడిచి నేను చిన్నప్పుడు గాయత్రి జపం చేసేవాళ్ళం ఏదో ఉపనయనం చేసి గాయత్రి చేసుకోమని పెద్దలు చెప్పారు ఎందుకు చేసేవాళ్ళమో చేసేవాళ్ళము అదో ఉత్సాహం చెప్పడం ఈ గాయత్రి చేసిన దాంట్లో రహస్యం ఎలా ఎలా ఉండేది అంటే వ్యవస్థ దీనివల్ల ఫలం ఏవైనా బుద్ధికి వచ్చేది కదా ఆ ప్రశ్న ఎప్పుడు వచ్చేది కాదు చేసేస్తూ ఉండడమే అది గొప్ప సంస్కారం తర్వాత నువ్వు గాయత్రి చేశానని ఎక్కడా చెప్పకూడదు రహస్యంగా ఉంచుకోవాలి అని అనేవారు దాంతో కొంతకాలానికి మనం గాయత్రి చేసేస్తున్నాము అనే ఫీలింగ్ కూడా ఉండేది కాదు సో కర్తృత్వం ఉండేది కాదు భోక్తృత్వం ఉండేది కాదు జపం అయిపోతూ ఉండేది అది సామాన్యమైన విషయం కాదు ఆ సంస్కారాన్ని డెవలప్ చేసుకోవాలి అయితే మానవుడు ఆధునిక మానవుడు ఎలా ఉంటాడంటే అడుగు తీసి అడుగు వేయాలంటే నాకు లాభం ఎంత అని అడుగుతుంది సంగమం ఎంత సంగమం అంటే ఓ మహాత్ముల దగ్గరకు ఒక ఆయన వెళ్ళి మహాత్మాజీ నేను పెద్దవాడిని అయ్యాను నాకు ఏదైనా మీరు ఆధ్యాత్మిక సాధన ఉపదేశించండి అనుకోలేదు అంటే ఆయన ఆలోచించి ఏదో ఆయన మనుషుని చూసి మొత్తంగా ఆ సమయం మహాత్ములు కూడా ఒక్కొక్క సమయాన్ని బట్టి ఒక్కొక్క రకంగా చెప్తారు తోచింది చెప్తారు సో ఏమని చెప్పారంటే మీరు రామకోటి రాయండి అని చెప్పారు సమాధానం రామకోటి రాసుకుంటే పదేళ్ళు ఎంతో పడుతుంది గొప్ప సాధన మీరు శ్రీరామ శ్రీరామ శ్రీరామ కోటిసార్లు రాయండి లిఖిత జపము అంటారు మీరు ఆ పనిచేయండి చెప్పారు అంటే సరేనండి నేను తప్పకుండా చేస్తాను కోటి రాయాలంటున్నారు నేను రామకోట రాసినట్లయితే నాకు ఎంత లా ఏమిటి లాభము అని అడిగారు అవి వచ్చి నాయన అడిగితే ఈయన అడిగారు మీరు బిజినెస్ పీపుల్ అని అడిగాను అంటే ఆయన అవునండి అంటే ఇక్కడ బిజినెస్ కాదండి ఇది రామకోట రాయండి మీకు ఇష్టం ఉంటారు ఆయన అదేవి అని చెప్పాడు సో ఆ బిజినెస్ సంస్కారము అది ప్రతి మనిషికి ఉంటుంది బిజినెస్ సంస్కారం కనపడుతుంది అంతటా కూడా మీకు ఈ బిజినెస్ యాక్టిట్యూడ్ షాప్ కీపింగ్ యాక్టిట్యూడ్ ఒక భక్తి మనకు కనపడుతూ దేవుడికి ఉపచారం చేసాం ఉపచారము అంటే అపచారం కాదు ఉపచారం ఉపచారము అంటే సేవనమాట ఇప్పుడు మనసం మీద పడి చూడండి మంచం మీద వృద్ధులు మనసం మీద ఉంటే వాళ్ళకు ఉపచారాలు చేశారంటారు అలాగే దేవుడు కూడా వృద్ధుడు కదా అందరికంటే వృద్ధతమ అందరికంటే వృద్ధు ఉల్లాడు కదా కాబట్టి ఆ వృద్ధుడు పాపం ఏదో సేవ ఏమిటి సేవ అంటే స్నానం చేయించడం తర్వాత నైవేద్యం పెట్టడం మనం స్నానం చేయించకపోతే దేవుడికి స్నానం లేదు మనం నైవేద్యం పెట్టకపోతే దేవుడికి తిండి లేదు ఆ పూట పసుపు అలా ఉపచారం చేసాం మనం మరి ఇంత ఉపచారం మనం దేవుడికి చేసినందుకు మనకేం ముట్టింది ఏదో ఒకటి కదా ఏదో ఫలం ఉండాలి కదా ఏదో కొంత ఏమీ పేమెంట్ లేకుండా ఎంతకాలం చేస్తున్నాం ఉపచారం అలా కాదు అలా కర్మ అలా చేస్తే లాభం లేదు కర్మని సంగం త్యక్వ అసలు ఇదే అంతఃకరణ యొక్క అశుద్ధి ఇదంతా కూడా ఈ రాగద్వేషాలే అంతఃకరణలో ఉండే మాలిన్యం సంఘాన్ని విడిచిపెట్టి కర్మ చేస్తూ ఉంటారు ఏమి అంటే మేము చేస్తున్నామనే కర్తృత్వాహంకారము ఉండదు మాకు ఈ కర్మఫలం కావాలనేటువంటి భోక్తృత్వ భావన ఉండదు అలా ప్రేమతో కర్మ చేసేసుకుంటూ పోతారు ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేసేస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళకి ఏమీ నష్టమో మీరు అనుకోవద్దు ఆత్మశుద్ధవే అంతఃకరణశుద్ధి ప్రయోజనము అని చెప్పారు కాబట్టి ఇప్పుడు కర్మ నైపహం సిద్ధిమాస్థిత జనకాదయ అన్నప్పుడు ఒకవేళ జనకాదులు కనుక జ్ఞానులు కాని పక్షంలో వాళ్ళు కర్మని చేసి అంతఃకరణశుద్ధిని పొందినారు అని మీరు అర్థం చెప్పుకోవాలి అనే అభిప్రాయం స్వకర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ సిద్ధిం ప్రాప్త్య ష్టాం వక్ష్యతి సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మా ఇత్యాదిన ఇది నేను చెప్పేశాను ఇది శంకరులు చెప్తున్నారని నేను అనుకోలేదు యథార్థం చెప్తున్నాను ఆయన ఇంత ఇంత ఈ మాట కూడా చెప్పబోతున్నారని నేను అనుకోలేదు నేను పద్దెనిమిదో అధ్యాయం భాష్యం ఏదో చదివాను మధ్యకాలంలో ఆ సంస్కారం ఉండి నేను అక్కడికి ముందే చెప్పేశాను నేను ఎంత చెప్పానో అంతే అక్కడ ఉంది స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందుటి మానవ హాన్తో సిద్ధిని పొందుతాడు ఆ సిద్ధికి మోక్షం అర్థం కాదు అంతఃకరణ శుద్ధి అర్థం స్వకర్మణ స్వకర్మణ చేయటం చేత అంతఃకరణ శుద్ధి అయిపోయినా అదే మోక్షం అని ఎందుకు అనుకోకూడదు ఒకవేళ అదే మోక్షం అయిందంటే కర్మ వల్ల మోక్షం వచ్చిందని తెలుస్తుంది కదా అదే మోక్షం ఎందుకు కాకూడదు అదే అలా కాదండి దాని పక్క శ్లోకం చూడండి సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సో ఈ ఈ సిద్ధిని పొందినవాడు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందుతాడో చెప్తానో నువ్వు తెలుసుకో అని అంటున్నాడు అంటే మరి ఇంకా అది మోక్షం కాదుగా ఇంకా దాని తర్వాత ఏదో బ్రహ్మజ్ఞానం ఇంకో స్టెప్ ఉంది అది మోక్షం అని చెప్పబోతున్నాడు అది కాబట్టి ఈ సిద్ధి మోక్షం కాదు మరి మోక్షం కాకపోతే ఏమిటది అంతఃకరణ శుద్ధి కాబట్టి కర్మ వల్ల అంతఃకరణ శుద్ధి వస్తుంది జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది కర్మ మోక్షాన్ని ఇవ్వలేదు దాని స్వభావం చెప్పింది కర్మ ఎప్పుడూ శుద్ధికే పడుతుంది ఇప్పుడు గిన్నె క్లీన్గా లేదనుకోండి అప్పుడు కర్మ చేస్తే శుద్ధ అవుతుంది అంతఃకరణ కూడా అలాంటిదే దాన్ని ఒక ప్రాపర్ యాటిట్యూడ్తో కర్మ చేసినట్లయితే ఫిజికల్గా స్థూలంగా కర్మ చేయటం చాలదు కర్మను చేస్తూ సరైనటువంటి మానసికమైన అవగాహన ప్రవృత్తి పెట్టుకుంటే మనస్ప్రవృత్తి కరెక్ట్గా పెట్టుకుంటే తద్వారా మనస్సు శుద్ధమవుతుంది కాబట్టి శుద్ధి చేయటానికి కర్మ పనికి వస్తుంది కానీ మోక్షానికి కర్మ కర్మకంత శక్తి లేదు మోక్షము అత్యంత అంతరంగము కర్మ పూర్తిగా బహిరంగం ఈ బహిరంగం అంతరంగాన్ని అది సజ్జ అది శుద్ధి చేయలేదు అంతరంగంలో మార్పు తీసుకురాలేదు అంటే ఐ మీన్ మోక్షాన్ని తీసుకురాలి కనుక జ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది ఆ మోక్షము ఆవిష్కారం కావలసిన అంతఃకరణం శుద్ధంగా ఉండాలి శుద్ధి కావాలి ఇప్పుడు ప్రస్తుతం శుద్ధంగా లేదు చాలా మలినాలు ఉన్నాయి అంతఃకరణల్లో ముఖ్యంగా రాగద్వేషాలు అనే మాలిన్యం ఉన్నది ఈ మాలిన్యం పోవాలి అంటే నిష్కామకర్మ యోగమే మార్గము ఇంకో మార్గం లేదు కాబట్టి ఆ నిష్కామకర్మ యోగం వల్ల లభించేటువంటి ఏ అంతఃకరణ శుద్ధి కలదో దానికే సిద్ధి అని పేరు సంసిద్ధి సిద్ధి ఇప్పుడు లోకంలో శాస్త్రం చెప్పిన దాన్ని పూర్తిగా రివర్స్ చేసి జీ జనులు పాటిస్తూ ఉంటారు లోకస్వభావం లోక లోక శాస్త్రములు అంటారు లోకం లేరు శాస్త్రం లేదు సో సూర్యుడు స్థిరంగా ఉంటాడు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇది శాస్త్రం లోకం ఏమిటి సూర్యుడు ఉదయించాడు అస్తమించాడు నేను చోట ఉదయాస్తమయాలు కల్పితములు సూర్యుని కోరు పాఠం చెప్తే ఒక ఆయన కోపం వచ్చింది సభలోనే లేచేసి ఏమంటే మరి స్వామిజీ ఉదయాస్తమలయాలు మిథ్యా కల్పితాలు అంటే మరైతే పంచాంగం చింపేతం పాలేమంటారా ఎందుకంటే పంచాంగం నిండా మరి ఉదయాస్తమయాలే అంటే నేను మీరు ఏం చేస్తారో చేసుకోండి పంచాంగం మీరు ఏం చేస్తారో నాకు అనవసరం సూర్యునికి ఉదయాస్తమయాలు లేవు ఉదయాస్తమయాలు సూర్యుని ఎందు కల్పితములు మరి ఉదయాస్తమయాలు కల్పితాలు అయితే ఉదయం పూట సూర్యోదయానికి ముందు అర్ఘ్యప్రదానం ఇవ్వాలి సూర్యాస్తమయం సమయంలో అధ్యప్రదాయం ఇవ్వాలి అని చెప్పే తమ విధాయక వాక్యం మరి అది కూడా కల్పితమేనా అని అంత ప్రశ్న ఆయన అడగలేరు ఒక అడిగితే మీమాంసకులు అడిగారు అలా బ్రహ్మసూత్ర భాష్యంలోనూ బ్రహ్మధార్మిక భాషల్లోనూ అడిగారు అడిగితే అవును కల్పితమే అని చెప్పారు శంకర్ అదేమిటే కల్పితాలు మిచ్చలంటావా అవును ఎందువల్ల నీ కర్తృత్వం మిథ్య కనుక అంటే నా కర్తృత్వం మిథ్య అంటే నా కర్తృత్వం బేస్ మీద వచ్చిన నైంటీ వేదం ఏమిటవుతుంది మిథ్యా వ్యవహారం అవుతుంది వేదాన్ని పుట్టుకుని మిథ్యా వ్యవహారం ఉంటావా వేదంలోని మిథ్యా వ్యవహారము ఆ మాట వేదంలోనే జ్ఞానకాండ చెప్పింది అని ఈ విధంగా చర్చ సాగుతుంది నిన్న నేను అన్నాను మీతో మాట్లాడినట్టు మాట్లాడతారు తెగేసి చెప్తారు కాబట్టి మీరు పంచాంగాలు రాసుకున్నారు మీరు ఏదో కర్మలు చేస్తున్నారు అంటే ఒక స్టాండ్ పాయింట్లో చేస్తున్నారు మంచిదే కానీ వాళ్ళు దానికి ఏమీ అబ్జెక్షన్ ఏం లేదు కానీ సూర్యుని ఎందు సూర్యాస్త ఉదయాస్తమయములు కల్పితములు నిజానికి సూర్యుడికి తెలియని కూడా తెలియదు నేను అస్తమిస్తున్నాను నేను ఉదయిస్తున్నాను అనే సంగతి సూర్యుడికి తెలియదు ఆయన ఏమి అస్తమించడం ఉదయించడం అస్తమించడం అంటే ఉదయించడం అంటే కాబట్టి లోక దృష్టి శాస్త్రదృష్టి చాలా విరుద్ధంగా ఉంటాయి శాస్త్రదృష్టి ఏమిటంటే మీ హృదయంలో రాగద్వేషాలు ఎంత డైల్యూట్ అవుతాయో ఎంత తక్కువ ఉంటాయో అది మోక్షానికి దారితీస్తుంది దానికి గీతాచార్యులు సిద్ధి అని సంసిద్ధి పేరు పెట్టారు లోసిద్ధిది కాదు లోకంలో సిద్ధి దీనికి ఆపోజిట్ నిజానికి సిద్ధిదిన వచ్చినట్లయితే అది రాగద్వేషాలని బలం చేస్తుంది సిద్ధి అపేక్షణీయము కాదు అని శాస్త్రం చెప్తుంది పతంజలి మహర్షి చెప్పాడు శ్రీకృష్ణుడు చెప్పాడు శాస్త్రా సిద్ధి వచ్చిందనుకోండి మీరు గమనించండి సపోజ్ నేను హిమాలయాల్లో కూర్చున్నట్టుగా నాకు ఏదైనా సిద్ధి వచ్చిందనుకోండి సిద్ధి అంటే మీరు ఎవళ్ళు చేయలేని పని ఏం చేయటం సర్కస్ అంటే బాంబే సర్కస్ విత్ రష్యన్ ఆర్టిస్ట్ అంటే ఏమిటి వదిన నేను అటు పారడైజ్ మీదుగా జటో భిక్షకు వెళ్తూ చూశాను భిక్షకులు బలహాలనుకో వెళ్తాను వాట్ ఈస్ దిస్ సర్కస్ మీరు అందరూ చేసే పనులు వాడు చేస్తే సర్కస్ కాదు మీరు చేయలేని పనులు అంటే కొంత ప్రాక్టీస్ చేస్తే మీరు చేయగలుగుతారేమో ఇప్పుడు ఆ ప్రాక్టీస్ చేసి ఓపిక లేదు ఏమీ లేదు సో మీరు చేయలేని పనులు వాడు చేస్తాడు అవి చూసి కొంత ధనాన్ని పే చేసి ఒక రకంగా సిద్ధి ఇట్ ఈజ్ ఎ సిద్ధి ఫర్ హిమ్ సో అలాగంటదే ఎ కైండ్ ఆఫ్ మిస్టికల్ సిద్ధి దిస్ ఈస్ ఎ బిట్ ఎక్స్ప్లెయినబుల్ చూస్తూ కంటే అలాంటిదే ఇంకో సిద్ధి నేను ఓ మహాత్ముడు ఓ గుహలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు ఆయనకు ఓ సిద్ధి వచ్చింది ఏమిటంటే ఆ సిద్ధి నీటి మీద నడుచుట అనే సిద్ధి వచ్చింది ఇప్పుడు ఆ సిద్ధి వచ్చిన వెంటనే ఏమిటవుతుందని చెప్పండి ఈ ఆ తపస్సును ఆయన కొనసాగించలేడు ఇంకా తపస్సు చేయలేడు ఇంకా అంచేతనే యుద్ధానే సిద్ధయ సమాధం ఉపసర్గా అని సూత్రం పతంజలి యోగదర్శనంలో సూత్రం సో దానికి సిద్ధిని పేరు ఎప్పుడు అది లోకల్లో అందరికీ ప్రజెంట్ చేసినప్పుడు అబ్బా ఎంత గొప్ప సిద్ధిరా అని అంటారు దాని వ్యుత్నే సిద్ధయ లోకల్లో చేస్తే సిద్ధి పేరు అంత సమాధం ఉపసర్గా కానీ అది తపస్సుకి మటుకు విఘ్నం ఉపసర్గం అంటే విఘ్నం ఇంకా ఇంకా విఘ్నమే తపస్సు చేయలేడు తపస్సు చేసేవాడికి సిద్ధి వచ్చింది అనుకోండి ఇంకా తపస్సు చేయలేడు ఎందుకో తెలుసిన వాడు ఆ సిద్ధొచ్చింది అనే సంగతి అంటే నేను సిద్ధుడను అనే సంగతిని పది మంది ముందు చూపించాను హీ హ్యాస్ టు షేర్ ఇట్ విత్ పీపుల్ అని చెప్పిన మీరు గమనించండి అందరూ ఏమని చెప్తారంటే మేము హిమాలయాల నుంచి వచ్చేమని చెప్తారు మీరు ఎప్పుడమే గమనించడం లేదు మహాత్ములు ఏమని చెప్తారంటే మేము హిమాలయాల నుంచి వచ్చామని చెప్తారు వై షుడ్ కమ్ ఫ్రమ్ హిమాలయాస్ వై నాట్ స్టే బ్యాక్ ఇన్ హిమాలయాస్ why you should come here ante we want to bless you haau ante maage edo siddhundi adi mem mem chupistamu lekapothe mem meeto share chestu untamu edo chestamu why this pressure ee pressure endukundi endukundante siddham to vachindante this so called mystical siddhi adi tappakundaga 10 mandu tho share chesukovali inde ఆ దానే దాన్నే రాగద్వేషముల ప్రెషర్ కాబట్టి లోకంలో అందరూ సిద్ధులను ఏమనుకుంటారో అవి తీవ్రమైన రాగద్వేషాలను నిర్మాణం చేస్తాయి తీవ్రమైన రాగద్వేషాలు ఆ సిద్ధిని నేను లెక్క చేయలేదనుకోండి ఇంకోహో లెక్క చేశారనుకోండి ఆ లెక్క చేసి వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది లెక్క చేయని వాడు ఒకడు ఉంటాడు ఎవడో శ్రీలంక అతను ఒకతను ఉండేవాడు అతని పేరు ఉంది సమ్ నాస్తికా ఆర్గనైజర్ ఆ కొవ్వూరు వాడి మీద కోపం వస్తుంది అతని మీద కోపం వస్తుంది ఎందుకంటే ఆ సిద్ధిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు ఎవడైనా సిద్ధుడంటే క్రిటిసైజ్ చేయడమే ఆయనకి అదో పని మరే పని ఆయనకి లేదు ఆయన అదో డ్యూటీ కింద పెట్టుకున్నాడు అలాంటి వాళ్ళ మీద కోపం వస్తుంది నాస్తికులందరూ వీళ్ళ వల్ల సమాజం పాడైపోతుందా నాస్తికుల మీద ద్వేషం కలుగుతుంది మనల్ని ప్రేమించేటువంటి భక్తుల మీద రాగం కలుగుతుంది రాగద్వేషాలు నిర్మాణం అవుతాయి అహంకారం బలపడుతుంది నేను సిద్ధుల్ని సిద్ధులు గలవాడిని వీళ్ళందరూ నా సిద్ధుల యొక్క మహిమని పొందటానికి వచ్చారు అని ఈ మధ్యన ఒక సిద్ధుడు మీ కిడ్నీలో స్టోన్స్ తీసేస్తాను మేడం అని ఎలా తీస్తావురా అంటే చాకుతో తీసేస్తాను ఓ చాకు పట్టుకున్నాడు పాప అమాయకులు ఉంటారు విలేజెస్లో అమాయకులు ఉంటారు కిడ్నీ స్టోన్ అని చెప్పారు ఎవరో డాక్టరు దానికి సర్జరీ చేయాలి డేట్ మూడు నెలల తర్వాత డేట్ ఇచ్చారు ఈ లోపల పెయిన్ వస్తుంది సర్జరీకి ముప్పై వేల అవుతుంది ఈయన దగ్గరికి వెళ్ళారు వెళితే ఈయన ఏం చేశాడు ముందు విభూతి రాశాడు ఆ అమ్మ ఆ అమ్మగారి మొహానికి విభూతి పెట్టాడు ఎవరో పెద్దామే ఆవిడకి ఇక్కడ ఇక్కడ స్టోన్స్ ఉంటాయని ఇక్కడ కిడ్నీ ఉంటుందని ఎక్కడో విన్నాడు ఆయన చాకు తీసుకుని ఇక్కడ కొద్దిగా కట్ చేశాడు కట్ చేసి ఆవిడకు ఆ ఏరియా అంతా రక్తం అయింది వీటి చేతికి రక్తమైంది చాకుకి రక్తం అయింది ఏదో చేసినట్టు నటించాడు ఇటు తిప్పాడు అటు తిప్పాడు ఆ తర్వాత కొంత విభూతి తీసి ఇక్కడ పెట్టి వెళ్ళిపోకుండా మరి స్టోన్స్ తీసేసామంటే తీసేసా అన్నాడు ఎవే స్టోన్స్ అంటే ఇవి అన్నాడు అవి గులకరాళ్ళు గులకరాళ్ళు రోటు మీద ఉంటాయి గులకరాళ్ళు అవి ఆయన అనుకున్నాడు కిడ్నీలో స్టోన్స్ అంటే ఈ స్టోన్సే అనుకున్నాడు కిడ్నీలో స్టోన్స్ అంటే మనం కాలు కాళ్ళు గుచ్చుకుంటాయి చిన్న చిన్న గులకరాళ్ళు అవి కాదు కిడ్నీలో స్టోన్స్ అంటాయి కిడ్నీలో స్టోన్స్ అంటే అవి కాల్షియం ఆక్జలైట్ క్రిస్టల్స్ అవి డిఫరెంట్గా ఉంటాయి వాటికి క్రిస్టల్ అయిన స్ట్రక్చర్ ఉంటుంది షేప్ ఉంటుంది స్ట్రైనింగ్ ఉంది అన్నీ ఉంటాయి అసంగతి ఆయనకి తెలీదు తెలుసుంటే అలాంటివివో పట్టుకొచ్చేవాడు ఏమోనో స్టోన్సే కదా పక్కనే ఉన్నా నాలుగు స్టోన్స్ ఇదిగో తీసేసే అన్నాడు ఆవిడ కాబోసుని ఆవిడ అనుకున్నాను ఆవిడికి నొప్పి తగ్గొచ్చు ఫెయిత్ మూలంగా ఫెయిత్ హీలింగ్ అని కొద్ది రోజులు నొప్పి తగ్గుతుంది ఈ లోపల ఈయన వెళ్ళిపోతాడు దక్షిణ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ నొప్పి వాపసు వస్తుంది సో సిద్ధి అన్నది సో ఇదేమిటంటారు ఒకవాళ్ళు సిద్ధి అనుకోండి అది ఏమిటంటారు అది హీ టు షేర్ ఇట్ విత్ పీపుల్ అండ్ తీవ్రమైన రాగద్వేషాలు నిర్మాణం అవుతాయి అహంకార మమకారాలు నిర్మాణం అవుతాయి శాస్త్రంలో దాన్ని సిద్ధిగా చెప్పలేదు దాన్ని విఘ్నంగా చెప్పారు మరి శాస్త్రంలో సిద్ధి ఏమిటంటే గీతాశాస్త్రంలో స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందటి మానవ సిద్ధి అంటే మీ అంతఃకరణలో రాగద్వేషాలు తక్కువగా ఉండి అందరినీ ప్రేమగా చూడటం చేతనయ్యి ప్రసన్నంగా మీరుంటూ జీవితంలో వచ్చే ఒడుదుడుకుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ఎప్పటికీ ఈశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ శరణాగతి చేసి భక్తిని చేస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తూ మూడు ఉన్నాయి భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడు దీస్ఆర్ ది త్రీ ఎస్సెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈ మూడింటిని ఎంత చేతనైతే అంత నింపుకోవాలి హృదయంలో ఆ ప్రయత్నం చేస్తూ ఎంతో కొంత వైరాగ్యం ఎంతో కొంత భక్తి జ్ఞానం ఒక సూచన ఇంతమాత్రం మీరు పొందితే అది సిద్ధి దాన్ని సిద్ధి చెప్పారు కానీ లోక దృష్టిలో అది అసలు ఏమీ కాదు లోకానికి అసలు దాని ఎందుకు శ్రద్ధే తక్కువ ఎవరూ మీలాంటి విద్యార్థులు కొంతమంది శ్రద్ధ ఉంటుంది తప్పిస్తే లోకల్లో దే వాంట్ సిద్ధీస్ పీపుల్ దే హ్యావ్ ఎ ప్రెషర్ టు హ్యావ్ సిద్ధీస్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిద్ధీస్ దే వాంట్ సో వెరీ వెరీ వెరీ ఆపోజిట్ వ్యూ పాయింట్ ఇక్కడ సిద్ధికి లోకల్లో సిద్ధికి పూర్తిగా ఆపోజిట్ దిస్ ఈజ్ హౌ ఐ క్లియర్లీ సీ ఇట్ ఇక్కడ సిద్ధిలో అహంకార మమకారాలు బాగా పోతాయి అట్ పెర్సన్ డెస్టిమేట్ అయిపోయి దారిలో ఉంటుంది సిద్ధి రాగద్వేషాలు బాగా తగ్గిపోతాయి అక్కడ సిద్ధిలో అహం బాగా బాగా ఇన్ఫ్లైట్ అయిపోతుంది అహం వీళ్ళెవరికి లేని శక్తులు మనకున్నాయి అనే ఫీలింగ్లో పడిపోతాడు మహాత్ము శోకాళ్ళు మహాత్మ అండ్ ఈ సఫర్స్ది ఈ సిద్ధులు చాలా బర్ధనైపోతాయి మహాబర్ధనైపోతాయి సో వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ కనుక సిద్ధి అనగా అంతఃకరణశుద్ధియే సిద్ధి ముంచేతనే సిద్ధి వచ్చిన వాడికి ఆ అంతఃకరణ శుద్ధి అనే సిద్ధిని వచ్చిన వాడికి సిద్ధిం ప్రాప్త్య పునః జ్ఞాననిష్టాం వక్ష్యతి సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాత్నోతి నిబోధమే నేను చెప్పిన మిగిలింది నేను అన్నాను ఇత్యాదిన కాబట్టి అంతఃకరణ శుద్ధి అనే సిద్ధిని పొందిన మానవుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి సిద్ధంగా ఉన్నాడు ఇర్ ఇస్ నథింగ్ వెయిటింగ్ నథింగ్ వాంటింగ్ ఇన్ హిమ్ హౌ హీ గెయిన్స్ దట్ నాలెడ్జ్ ఐ విల్ టెల్ యూ ప్లీజ్ లిజన్ టు మీ అని కాబట్టి ఆ సిద్ధి శబ్దాన్ని అలా చేసుకోవాలి ఓకే ఈ చర్చ వల్ల తేలింది ఏమిటంటే తస్మాత్ గీతాసూ కేవలాదేవా తత్వజ్ఞానాత్ మోక్షప్రాప్తి నముచితాత్ నిశ్చితోర్థ కాబట్టి గీతలలో గీతాసు బహువచనం గీతలు ప్రతి శ్లోకము గీతయే భగవద్గీత అని ఒక పేరు పెట్టుకున్న భగవద్గీతాసు అని ఉంటుంది అధ్యాయాంతంలో గీతలు భగవద్గీతలలో ఈ సంగతి నిశ్చిత అర్థ ఈ ఈ ఈ పాయింట్ ఇట్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ వెల్ అస్సప్ టైం ఇంట్లో సందేహమైనది ఏమిటిదంటే ఆత్మజ్ఞానము తత్వజ్ఞానము వలన తత్వం అంటే యథార్థ స్వరూపము ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం తత్వము తత్వం అంటే యథార్థ స్వరూపము ఆత్మ యొక్క యథార్థ స్వరూపమేమి ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపమేమి జగత్తు యొక్క యథార్థ స్వరూపమేమి ఈ మూడు ప్రశ్నలకి సమాధానం పేరు తత్వము తచ్చ తచ్చ తానీ తేషాం భావ తత్వం తత్ జగత్ తత్ ఆత్మ లింగ వినిమయం చేసుకోండి తచ్చ సహా అనొచ్చు అప్పుడు కూడా తా తత్వ తానీయే అవుతుంది సమస్య కాదు లింగం ఈజ్ నాట్ ఇష్యూ జగత్తు ఈశ్వరుడు జీవుడు ఈ మూడింటి యొక్క స్వరూపమేమి దాని పేరు తత్వజ్ఞానం ఆ తత్వజ్ఞానం వల్లనే మోక్షము కేవలాత్ మళ్ళీ తత్వజ్ఞానానికి ప్రాప్స్ ఏమీ అక్కర్లేదు కేవ అది చాలు ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ కంప్లీట్ ఇట్ ఈజ్ నెససరీ అండర్ సఫిషియంట్ కండిషన్ అది కేవలాత్ అంటే ఇట్ ఈజ్ నెససరీ అండ సఫిషియెంట్ అది ఉంటే చాలు అది లేకుంటే ఇంక ఏమున్నా పని అవ్వదు రైల్వే టికెట్ లాగా రైల్వేలో ప్రయాణం చేయాలంటే రైల్వే టికెట్ ఇస్ది నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అదేమిటంటే లగేజ్ ఎలా లేకుండా ప్రయాణం చేస్తారండి అంటే నువ్వు నాతో రాపిస్తే అలా ప్రయాణం చేస్తారు లగేజ్ ఈజ్ దా నెసరీ సఫిషియెంట్ కండిషన్లో పడుతుంది ఆగ్జిలీరీ టికెట్ ఉండ ఒక ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో చెప్తున్నాను టికెట్ స్ట్రావెలర్ మీరు కోట్ చేయొద్దు దృష్టాంతంలో సో ఆ విధంగా కేవల తత్వజ్ఞానము కేవలతంటే ఇంకా ప్రాప్స్ ఏమక్కర్లేదు ఏమి జారిపోవు ఎక్కడుండేవి అక్కడ ఉంటాయి తత్వజ్ఞానం ఆత్మజ్ఞానం ఉన్నట్లయితే కర్మ నడిచి చోట కర్మ కర్మ లెవెల్లో కర్మ ఉంటుంది కర్మ బహిరంగంలో ఉంటుంది జ్ఞానం అంతరంగంలో ఉంటుంది ఇది దానికి విరోధీ కాదు ఈ కర్మ దానికి సపోర్టు కాదు ఇది నేను ఎదురు సపోర్ట్స్ నా రపోసేట్ కర్మ ఉంది కదా జ్ఞానానికి విరోధం లేదు కర్మ ఉంది కాబట్టి జ్ఞానంతో సపోర్టు లేదు కేవలాత్ తత్వజ్ఞానా అంటే అర్థం ఏంటి నా కర్మ సముచితాత్ కర్మతో సముచ్చయం చేసి ప్రయత్నం చేయొద్దు సమన్వయంలో అభ్యంతరం లేదు సమన్వయంలో కేవలం తత్వజ్ఞానా అవుతుంది సమన్వయంలో సమస్య కాదు సముచ్చయం మటుకు చేయవద్దు అని నిర్ధారణ అయినది ఓకే యథా చాయమర్థా ప్రకరణశో విభజ్య దర్శ్యాథా చాయమర్థ తర్శయ్యామ అంటే ఈ ఈ నిశ్చయము ఇది కరెక్ట్ ఇలాగే శ్రీకృష్ణుడు బోధించాడు ఆ గీత యొక్క వాక్యములు దీన్నే అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నాయి ఈ విషయాన్ని మీకు మేము ఆయా ప్రకరణములలో వెడదీసి తత్ర ప్రకరణశ ఆ ప్రకరణాన్ని బట్టి ఆయా స్థలాలలో పద్దెనిమిది అధ్యాయాలలో పద్దెనిమిదిలో ఒకటి అయిపోయింది ఇంక పదిహేడు ఉన్నాయి వి విడదీసి విభజియా అంటే కర్మ జ్ఞానము అలా రెండు ప్రవాహంగా నడుస్తూ ఉంటాయి సర్వత్రా కూడా ఆ విభాగం చేసుకుని వివేకాన్ని ప్రదర్శించకపోతే కన్ఫ్యూషన్లో పడిపోతారు కాబట్టి మీకు ఆ కన్ఫ్యూషన్ లేకుండా నేను మీకు చూపిస్తాను మీరు జాగ్రత్తగా ఫాలో కండు అని అంటున్నారు దర్శయిష్యామ నేను చూపిస్తాను మేము అని బహుజనం రాయల్ ఊయ్ రాయల్ ఉయ్ ఉయ్ వి విల్ షో యు అంటే రాయల్ భూ అంటే తను మహాత్ గొప్పవాడు అనే కొంతమంది రాయల్ భూ వాడతారు మా మా గురుబాయ్ ఒక ఆయన ఉన్నారు మాతో పాటు మాకంట నాకంటే తర్వాత సన్యాసం తీసుకున్న గురుబాయే కూడా నిజానికి నేను మామూలుగా ఏం స్వామీజీ బాగున్నారా మేము బాగా ఉన్నాం మేము ఏమిటి మధ్యన ఏమిటి అంతా కులసాయన మీ యాక్టివిటీస్ ఎలా ఉంటే మేము ఈ మధ్యన ఒక యజ్ఞాన్ని చేశాము స్వామి లబ్ధానందజీగా ఉన్నారు పక్కన ఆ తర్వాత సరే అయిపోయింది అయిన తర్వాత ఆయన అల్లరిలాదు చూడండి ఎలా అంటున్నారు మేము మాట అంటే కొంతమంది పీఠాధిపతులు వాళ్ళు అలా ఉంటారు అది చూసి ఇదే రాయల్ ఉయ్ అంటారు మేము సపోజ్ మీరు స్వామిజీ గీత క్లాస్ ఉందా అంటే ఈవేళ మేము ఎక్కడికో వెళ్ళి పనున్నది అంచేత మాకు ఈరోజు క్లాస్ తీసుకునేందుకు అవకాశం లేదు అని నేను చెప్పారు మీరు కళ్యాణాలు ఏమిట్రా స్వామిజీరా ఇలా చెప్తున్నారు డౌట్ లో పడతారు సో రాయల్ ఉయ్ అని ఒక అభిప్రాయం దర్శయష్యా మహా రాయల్ ఉయ్ అని కానీ అది రాయల్ ఉయ్ కాదది అక్కడ ఆ బహువచనం యొక్క అభిప్రాయం ఏమిటంటే ఈ మాట నేను చెప్తున్నాను అంటే ఇది నేను ఒక్కడిని చెప్తున్నమాట కాదు నాతో పాటు శ్రీకృష్ణుడు వ్యాస మహర్షి వేదములు ఇవన్నీ కలిసి ఉన్నాయి ఆ ఫ్లోరల్లో అంత ఫ్లోరలు తనకే కాదు నాతో పాటుగా శ్రీకృష్ణుడు ఉన్నాడు వ్యాసుడున్నాడు వేదములు ఉన్నాయి ఇతర మహాత్ములు ఉన్నారు వీళ్ళందరూ ఏది చెప్పారో అదే నేను చెప్తున్నాను అని దట్ వీ ఇంక్లూడ్స్ ఎ పరంపరా ఆఫ్ ఆచార్యస్ అది అక్కడ వీక్ అర్థం మేము చెప్తున్నాము అంటే నేను మా గురువు గారు పరుగురువు గారు శ్రీకృష్ణుడు శంకరుడు వీళ్ళందరినీ కలుపుకుని వుయ్ అంటే వీఆర్ స్టాండింగ్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ జైంట్స్ అని ఆధునిక కాలంలో ఇప్పుడు సైన్స్ చదువుతున్నాము అంటే న్యూటన్ మొదలైన మహాత్ములు వాళ్ళందరి జ్ఞానాన్ని మనం ఇంక్లూడ్ చేసుకుని సైన్స్ చదువుతున్నాం సో ఈరోజు నేను వాడు ఎవడో ఎంఎస్సీ అనుకోండి న్యూటన్ వాళ్ళందరూ చదివి చెప్పింది చదివాడు కదా సో ఆ విధంగా సో వెన్ ఐ సే సమ్థింగ్ ఐన్సే ఈవటీ స్క్వేర్ అని నేనంటే నేను ఒక్కడే ఉంటున్నాను అనమాట నాతో ఐన్స్టైన్ ఉన్నాడు ఇంకా ఇతర గొప్ప గొప్ప ఆచార్యులు ఉన్నారు మధ్యలో ఆ రకంగా దట్ ఈజ్ ది రాయల్ వుయ్ అంతేకాని శంకరులు దిగ్విజయ యాత్ర చేసి వచ్చేటప్పుడే అని చేత ఉంటారని అలా తీసుకోకూడదు కొంతమంది అలా తీసుకుంటారు అది శంకరులను అర్థం చేసుకునే పద్ధతి కాదు దర్శ అయితే ఇంకో రకంగా కూడా చెప్పచ్చు మరి జగద్గురువులు ఆ రకమైన హోదా ఒక గర్వము గర్వంలో రెండు రకాలు ఉన్నాయి దురభిమానము సదభిమానము ఇప్పుడు దురభిమానం ఎలా ఉంటుంది మేము మహాత్ములను దూరంగా నిలపడం అది దురభిమానం సదభిమానం ఎలా ఉంటుంది మేము మహాత్ములం మేము చాలా డిసిప్లిన్డ్గా బతకాల్సిన అవసరం ఉంటుంది మహాత్ములు అయ్యుండి డిసిప్లిన్ లేకుండా భోగవాంఛనలో పడిపోకూడదు అది సదభిమానం అభిమానమే ఇదే అభిమానమే అదే అభిమానమే ఒక అభిమానం ఇతరులని తక్కువ చేయడానికి ఉపయోగించింది ఇంకో అభిమానం తనని తాను ఉన్నత స్థితికి తీసుకోవటానికి ఉపయోగపడుతుంది కాబట్టి సదభిమానం ఉండడంలో తప్పు దురభిమానం మాత్రం ఉండకూడదు మొత్తం మీద ఎప్పటికైనా అభిమానం ఏదైనా పోవలసిన మాట అభిమానం ఫైనల్గా పోవలసిందే దాంట్లో ఏం సందేహం లేదు తత్ర ఏం ధర్మసమ్మూఢ చేత సహా శోక సాగరే నిమగ్న అర్జునస్ అయ్యాత్మజ్ఞానా ఉద్ధరణమన్ భగవాన్ వాసుదేవ తర్జున ఉద్దిధారయ ఆత్మజ్ఞానాయవ్యాగవానువాచ ఇది అవతారిక ఇప్పుడు శ్లోకం దగ్గరకు వచ్చాం ఇంతవరకు చర్చే తత్ర అది అలా ఉండగా తత్ర అంటే తస్మిన్ సతి అంటే కేవలం ఆత్మజ్ఞానము వలననే మోక్షము కర్మ సముచ్చయము ఏమీ లేదు అది అలా ఉంటుంటే ఏవం ధర్మ సమ్మూఢ చేతసహ ఒకటో అధ్యాయంలో వివరించిన విధంగా ధర్మం విషయంలో వ్యామోహాన్ని పొంది ఉన్నాడు అర్జునుడు ధర్మసమ్మూఢ చేత సహ చేతస్సు అంటే బుద్ధి ధర్మము విషయంలో వ్యామోహమును చెందిన బుద్ధి గలవాడు అంటే యుద్ధరంగంలో నిలబడ్డాడు యుద్ధం చేయడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయి శత్రువులు అప్పుడే కాల్ కూడా ఇచ్చేసారు భీష్ముడు శంఖాన్ని ఉదేశాడు వీడికిప్పుడు యుద్ధం చేయాలా అక్కర్లేదా అని డౌట్ వచ్చింది వాడికి ఎలా ఉందంటే మంగళసూత్రం కట్టి ముందు గృహస్థాశ్రమం మంచిదా సన్యాసాశ్రమం మంచిదా అని విడిగాడు అలా కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకా ఆ వెయ్యండి ధృవంతే రాజా అంటుంటే ఎవండి గృహస్థాశ్రమంలో దిగితే ఆత్మజ్ఞానం వస్తుందంటారా అని అంటారు అప్పుడు అలాగంటే ఎంతో దురదృష్టకరమైన విషయం అంచేతనే సన్యాసుల్ని పెళ్లికి ఇన్వైట్ చేయకూడదు వీళ్ళు వెళ్ళకూడదు ఎందుకంటే ఈ ప్రెసెన్స్ ఏ వెరీ రాంగ్ అండ్ ఆపోజిట్ మోడల్ ఆ మోడల్ని కన్సిడర్ కూడా చేయకూడదు అక్కడ ఆ సందర్భం ఎందుకంటే స్త్రీ సన్యాసి పెళ్లికి వెళ్ళాడు అనుకోండి వాడు వివేకవంతుడైన విద్యార్థి అనుకోండి యువకుడు వివేకం గలవాడు అనుకోండి అరే మహాత్ములు సర్వసంగ పరిత్యాగులు అని ఇలాగా వాడికి ఒక భావన కలిగిందనుకోండి ఎవరిథింగ్ ఈజీ డ్రౌ అలా అవ్వకూడదు ఎప్పుడూ ఇవ్వకూడదు కొంతకాలం గృహస్థగా ఉండిన తర్వాతనే ఆలోచించవచ్చు కాబట్టి సో ఆ యుద్ధరంగంలో నిలబడి ఎలా అంటే రక్తం చెందితే అలాగే మరి యుద్ధరంగం అంటే రక్తమే ఉంటుంది కార్గిల్ లోకి వెళితే రక్తం కాకపోతే ఇంకే ఉంటుంది టెర్రరిస్టులతో ఫైట్ చేస్తుంటే రక్తమే ఉంటుందండి వాడు కూడా ఓ తల్లి ఇలా మొదలు పెడితే ఎక్కడ కుదురుతుంది కాబట్టి ధర్మ సమ్మూఢ చేతసహర్మ విషయంలో వ్యామోహాన్ని పొంది ఉన్నాడు తర్వాత మహతి శోకసాగరే నిమగ్నస్య జనరల్గా ధర్మనిష్ట గలవాడికి శోకానికి టైం ఉండదు శోకించడానికి కొంచెం పని పట కొంత కొంత ఖాళీ కూడా ఉండాలి కదా ఖాళీగా పోతే శోకిస్తూ ఉండొచ్చు ఇంట్లో కాఫీ టిఫిన్లు తయారు చేసి వాళ్ళు ఉన్నారనుకోండి మనం శోకిస్తూ ఉండొచ్చు వాళ్ళు కాఫీ టిఫిన్లు ఇస్తూ మనమే కాఫీ పెట్టుకోవాలనుకోండి అప్పుడు ఏం చేస్తారు శోకం ఆపి కాఫీ రెట్టుకులు వచ్చి వాళ్ళతో పాటుగా ఇంకో ఇచ్చి ఆ తర్వాత కావస్తే మళ్ళీ శోకిచ్చు అప్పుడు మనమే కర్మ చేయాలంటే శోకానికి కట్టడైపోతుంది అంచేతనే శోకించి వాడు సాధారణంగా ఫ్రీగా ఉన్నవాడు శోకిస్తాడు పనిలో ఉన్నవాడికి శోకించడం ఎక్కడ కుదు కాబట్టి ధర్మనిష్ట గలవాడికి శోకానికి అవకాశం లేదు ఇప్పుడు ధర్మంలో మనకు ధర్మం అంటే కర్తవ్య కర్మ కర్తవ్య కర్మ విషయంలో వ్యామోహాన్ని పొంది ఇది నేను చేయరాకర్లేదా అనే డౌట్లో పడి మానేసి కూర్చున్నాడు ధనస్సు పక్కన పారేసి కాబట్టి ఇప్పుడు కావలసినంత ఛాన్స్ శోకించటానికి సో శోక సాగరే నిమగ్నస్య పైగా శోకానికి కూడా అవకాశం ఉన్నది సో దాట్ కావాల్సిన బంధువులు అందరూ చచ్చిపోతారు అని డౌట్ రావడంతో శోక సాగరే నిమగ్నస్య ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకోండి వీళ్ళేమో ఎక్రాస్ ది బార్డర్కి మ్యారేజెస్ అవి వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఈ సోషల్ యాక్టివిస్టులు కులూప్ నయజర్ మొదలైన వాళ్ళు దానివల్ల వచ్చే ట్రబుల్స్ వాళ్ళు అర్థం చేసుకోరు సో ఒక ఫ్యామిలీ ఉందనుకోండి ఆ లేడీ ఏమో బొంబాయిలో ఉంది దాని భర్త ఏమో పాకిస్తాన్లో ఉంది మోయిన్ ఖాన్ అని ఒక క్రికెటర్ ఒకటి ఉండేవాడు వాడి భార్య బొంబాయిలో సినిమా యాక్ట్రెస్ అసలు అలాంటి మ్యారేజెస్ని ఫారెన్ సర్వీస్లో ఎలా చేయరు ఇండియన్ ఫారెన్ సర్వీస్లో ఎలా చేయరు ఉద్యోగం నువ్వు రిజైన్ చేసి పెళ్ళాడమంటాను ఎందుకంటే ఇట్ లీడ్స్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పాకిస్థాన్ ఇండియా యుద్ధం వచ్చిందనుకోండి ఇప్పుడు ఈ మోయిన్ ఖాన్ ఇండియా వైపు వస్తాడా లేకపోతే ఈవిడ పాకిస్తాన్ వైపు వెళ్తుందా వాట్ ఈస్ వాట్ ఈస్ దిస్ ఇట్స్ ఎ ప్రాబ్లం ఎనీవే మేబీ దట్ ఈస్ నాట్ ది థింగ్ శోకసాగరే నిమగ్నస్య ఏదో తన బంధువులు ఇటు ఉన్నారు అటు ఉన్నారు అది సమస్య ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళాను ఈ అర్జునుడికి బంధువులు ఇటు ఉన్నారు అటు ఉన్నారు ఇటు ఇటు నుంచి అటు వెళ్తే బాణం బంధువు తగులుతుంది అటు నుంచి బాణం ఇటు వస్తే బంధువు తగులుతుంది అన్నట్టుగా ఉంది కజిన్స్ మధ్య డబలాట్లు మరి అలాగే ఉంటారు ఇప్పుడు ఈ పార్టీలోనూ ఉన్నారు ఆ పార్టీలోనూ ఉన్నారు ఒకే ఫ్యామిలీ అంటే కొంతమందిని ఎగ్గుతారు కొంతమంది ఉడుకుంటారు ఎటు ఇలాగే ఉంటుంది వస్తూ శోకసాగరంలో నిమగ్గునుడు ఉన్నాడు తనను పెంచి పెద్ద చేసిన పెద్దలు అందరూ కూడా ఈ యుద్ధం పేరు చెప్పి చచ్చిపోతారని విచ్ ఇస్ ది ట్రూత్ హీ హాస్ టు యాక్సెప్ట్ ఇట్ హీ హాస్ టు యాక్సెప్ట్ అటువంటి అర్జునుడికి ఉద్ధరణం ఇప్పుడు అర్జునుడిని ఉద్ధరించాలి ఏం పోనీ ఉద్ధరించాలంటే ఏదైనా మహిమ ఒకటి చేయొచ్చుదా ఆత్మజ్ఞానం తప్పింకేం లేదా ఉద్ధరించే మార్గాలు ఏవో శాంతికర్మో ఏదేదో జపమో మంత్రమో తాయెత్తు ఒకటి కట్టచ్చుగా తాయెత్తు కట్టచ్చుకో పెట్టచ్చు అ మంత్రాక్షతలు ఇవ్వచ్చు అదే ఉంగరం ఒకటి ఇవ్వచ్చు నవరత్న పుటంగరం చాలాకి నవరత్నం కాదు అవి ఏమీ చేయడు అయి శంకరులు అంటున్నారు ఆత్మజ్ఞానాత్ అన్యత్ర ఉద్ధరణం అపశ్యన్ అంటే శ్రీకృష్ణుడికి ఎంత ఆలోచించినా ఈ అర్జును ఉద్ధరించడానికి ఆత్మజ్ఞానం ఒక్కటే మార్గం మరేదీ లేదు అన్నట్టు అనిపించింది ఆయన అపశ్యన్ మరోటి కనపడలేదు ఆత్మజ్ఞానం తప్ప అర్జునుడిని ఉద్ధరించి మరి ఏమీ కనపడలేదు శ్రీ శంకరులకి శ్రీకృష్ణుడు వాళ్ళు వెరిమోహాలు వాళ్ళకి ఏం తెలుసు మన సమాజంలోకి వస్తే మన వాళ్ళు చూపిస్తారు ఉద్ధరణ మార్గాలు అనేవి బోళ్ళని చూపిస్తారు వాస్తులు ఉన్నాయి జాతకాలున్నాయి జ్యోతిషాలు ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి యాగాలు ఉన్నాయి యజ్ఞాలు ఉన్నాయి పూజలున్నాయి తీర్థయాత్రలు ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి ఉద్ధరణ మార్గాలు కానీ శ్రీకృష్ణుడికి ఏం కనపడలేదు శంకరుడికి ఏమీ కనపడింది వాళ్ళకి ఆత్మజ్ఞానం ఒక్కటే ఉద్ధరణ మార్గం అన్నట్టుగా కనపడింది మరి ఇంకేం చేస్తారు అది ఒక్కటే ఉద్ధరణ మార్గం వీడు శిష్యుడు వీడిని ఉద్ధరించాల్సినటువంటి ప్రేమ ఉంది వాళ్ళకి తెలుసున్న మార్గం ఒకే ఒక మార్గం రెండో మార్గం వాళ్ళు ఎరగలేదు వాళ్ళకి కనపడలేదు కంచు కాకుడా వేసి వెతికినా కాబట్టి అదే మొదలుపెట్టాడు ఇంకేం చేస్తుంది ఇంకేదైనా పోనీ మహిమో మాయో ఏదో ఉంటే పోనీ అది చేసి ఉండేవాడు కానీ మరి కనపడింది రెండోది కనపడలేదు చూడండి శాస్త్రానికి లోకానికి ఎంత తేడాయో ఆత్మజ్ఞానాదన్యత్ర ఉద్ధరణం అవశ్యం దేనికి ఉద్ధరణము శోక సాగరం నుంచి శోకం నుంచి బయటపడాలంటే ఆత్మజ్ఞానాదన్యత్ర ఉద్ధరణ అవశ్యం ఎందుకంటే తరతు శోకమాత్మవిత్ అదొక ఫార్ముల అసలు ప్రతిజ్ఞ వేదాంత శాస్త్రం యొక్క ప్రతిజ్ఞ ఏంటంటే నీవు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే శోకం నుంచి బయటపడతావు ఇంక ఏ రకంగానూ శోకం నుంచి నక్షత్ర విద్య భూత విద్య ఇవన్నీ నారదురుగొవచ్చు ఇవన్నీ వచ్చి శోహం శోచామి భగవహి ఇన్ని విద్యలు వచ్చి నేను శోకిస్తున్నానయ్యా అని అంటాడు సనత్కుమారుడితో తరతీ శోకమాత్మవిత్ అని విన్నాను ఆత్మవేత్త శోకాన్ని బయటపడతాను కాబట్టి ఎక్కడైనా సరే సమానంగా చెప్పారు మహాత్ముడు తేడా ఏమీ లేకుండా కాబట్టి ఇప్పుడు ఆత్మజ్ఞానం తప్ప వీడిని శోకం నుంచి బయటపడే ఉపాయం మరొకటి లేదు కాబట్టి ఇంకేం చేయాలి అర్జునం ఉద్ధిధారయశుఃర్జును ఉద్ధరించాలనే కోరిక శ్రీకృష్ణుడికి కలిగినది వీడిని మనం ఉద్ధరించాలి మనతో పాటు చాలా కాలం తిరిగాడు చాలా ధర్మం మనందు శ్రద్ధ గలవాడు కొంత వ్యామోహంలో పడ్డమాట వాస్తవమే వ్యామోహంలో పడ్డాడంటే దుష్టుడై వ్యామోహంలో పడలేదు సత్పురుషుడుగా ఉండి వ్యామోహంలో పడ్డాడు కాబట్టి వీడిని నేను ఉద్ధరించాలి అని అనుకున్నాడు అనుక్కుని ఆత్మజ్ఞానాయ అవతారయన్ హీజ్ ఎ ప్రిపేరింగ్ అర్జున ఫర్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మన్ అవతారయన్ అంటే ప్రిపేరింగ్ ఫర్ సెల్ఫ్ నాలెడ్జ్ ప్లేస్ ఏమిటి సందర్భం ఏమిటి అవన్నీ అనవసరం ఏ ప్లేస్ అయినా సరే ఏ సందర్భం అయినా సరే మహాత్ముడిని మీరు అడిగితే మహాత్ముడు ఇలాగే చెప్తాడు మహాత్ముడిని రైల్లో ప్రయాణం చేస్తుండగా ఏవండి మనస్సు బాగోలేదు ఏం చేయమంటారంటే ఏం చెప్తారు నీవు శ్రీకృష్ణ జపించు లేకపోతే భగవద్గీత చదువుకో అనే చెప్తారు ఎక్కడ అడిగినా అదే శ్మశానంలో అడిగినా ఆ మాట చెప్తారు ఎక్కడడిగినా అదే చెప్తారు ఎందుకంటే వాళ్ళకి ఇంకొకటి తెలీదు ఇంకొకటి తెలియదు ఇంకొకటి ఉందని కూడా అడగరు కాబట్టి అర్జునుడిని ప్రిపేర్ చేస్తున్నాడు టక్కుమని అజోనిత్య శాశ్వత గురాడహా చెప్తే వీడికి కంగారు పుడిపోతాడని అవతారయన్ ఈ స్లోలీ బ్రింగింగ్ హిమిన్ టు దిం అవతరింపజేస్తున్నాడు ఆహా పలిక ఎవను పలికను వందాము శ్రీభగవానువాచ అశోచ్యానోచస్వం ప్రజ్ఞావాదాచ భాషసే గతూ నగతూచ నానుశోచంతి పండితా పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే వాషిష్య